కట్టకూడదు తెలంగాణ ఇప్పుడు ఉన్నదానికి తెలంగాణ ఒకటి చూడు ఇప్పుడు ఆంధ్ర అంటుంటే ఆంధ్రా కర్ణాటక తోటి మహారాష్ట్ర తోటి ఇష్యూ ఉంటే టీఆర్ఎస్ తో కూడా ఇష్యూ పైగా రాజశేఖర రెడ్డి హ్యాస్ టు హ్యాండిల్ వన్ అవర్ వన్ అవర్ కన్సన్ కెనాట్ కన్స్ట్రక్ట్ వాళ్ళు ఒప్పుకున్నా వీరు ఒప్పుకోడు ఇతగా ఒప్పుకోడు దట్ సో హీ సపోజ్ సపోజ్ ఆబ్సెంట్ ఎగ్జామింగ్ యూ ఎగ్జామ్ ఇన్ దిస్ సిస్టమ్ కెన్ హీ డూ దాట్ he can never examine it. You know why? He is a prisoner of his words. And uh, these religious heads are also, they are prisoners of their own words. They are prisoners of the systems which they created, or which they inherited and invested themselves in it. They are prisoners of that system. They cannot afford to examine it. They cannot afford. Suppose near temple What is a pirmkul? What does it mean? Anil antiprasnal mirādha korda yavallu sa korda. You cannot examine it at all, because you don't have the freedom to examine it. All such ideas and conceptions, when you are ready to dump nēti-nēti, sarvan nishedha, anni nishedha la ipa indaravata, inca sēsā avadhi, the end, residue, then you will దెమ్ యూ విల్ నో దిట్ రూ సో స ఆత్మా తత్వమసి అంతవరకు మీకు మీ స్వరూపం the mystery of the ఆఫ్ ది యూనివర్స్ అండ్ ద the ఆఫ్ ది పర్సన్ దే ఆర్ వన్ అండ్ ది సేమ్ తత్వమసి శ్వేతకేతో భాష్యం బుద్ధం సయ ఇది సమానం సో అదంత సమానమే యది మరిష్య ముముక్షత్యా సత్సంపత్తిక్తెలా చెప్తో ఒకడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే వాడు అజ్ఞాని దేహాభిమానం గలవాడే మరణిస్తాడు ముముక్షత ఇంకొకడు దేహాభిమానాన్ని త్యాగం చేసి మోక్షానికి పరమేశ్వరుని తోటి విలీనమైపోవడానికి ఇంకోటి సిద్ధంగా ఉన్నాడు మరిష్యత ముక్షత వీళ్ళిద్దరూ అల్టిమేట్ గా నెర్జయ్యేది ఈశ్వరుల్లోనే సత్సంపత్తి ఇద్దరికీ సమానమే క్రమం కూడా సమానమే సత్సంపత్తి పుణ్య వీళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుల్లోనే విలీనమవుతారు అజ్ఞాని వెళ్లి నరకంలో విలీనం అవుతాడని జ్ఞాని వెళ్ళి స్వర్గంలో విలీనమవుతాడు స్వర్గానికి వెళ్తాడని చెప్పి అది విన్నానికి మోస్తరుగా యాక్సెప్టబుల్ గా ఉండదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అన్ని ప్రాణులు కూడా ఈశ్వరు నుంచి వచ్చి ఈశ్వరులోకే వెళుతున్నాయని చెప్తున్నారు నక్కా కుక్క అవి కూడా ఈశ్వరులోకే వెళుతున్నాయి వరాహం కూడా ఈశ్వరులోకి వెళ్తుంది నేను ఈశ్వరుల్లోకి వెళ్తున్నాను మహారాజు ఈశ్వరుల్లోకి వెళ్తున్నాడు వాట్ ఈస్ దిస్ తర్వాత క్రమంలో ఏమైనా పోయిన డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ లేదు అంతా ఒకటే అంతా ఒకటే సో ఇది ఘటి కేద్వాన్ సత్సంపన్నర్త ఆవర్త విద్వాన్ కానీ డిఫరెన్స్ ఉంది ఏమిటి డిఫరెన్సు సత్తులో విలీనమైనటువంటి జ్ఞాని మళ్ళీ ఒక ఇండివిజువల్గా తిరిగి రాడు మళ్ళీ ఇంకో దేహము మళ్ళీ సుఖ దుఃఖాలు సంసారం ఈ అజ్ఞానిగా ఉంటూ సత్తులో విలీనమయ్యాడే వాడే మళ్లీ తిరిగి వస్తాను వాడే మళ్ళీ దేహాన్ని స్వీకరిస్తాను మళ్ళీ వాడు సంసారంలో ముందుకు నడుస్తాను అక్కడెక్కడ డిఫరెన్స్ సత్తులో కలవడంలో డిఫరెన్స్ లేదు క్రమంలో డిఫరెన్స్ లేదు కానీ మొన్న జ్ఞాని ఇంకే నావర్త వెనుకకు తిరిగి రాడు మళ్ళీ కింద పడిపోడు అజ్ఞాని మాత్రం పడిపోతాడు ఇక్కడ మాత్రం ఎందుకు డిఫరెన్స్ రావాలి ఆ రెండింటిలో నేను డిఫరెన్స్ ఇక్కడెందుకు వచ్చింది అని ఇం దృష్టా భూయ ఏ మా భగవాన్ విజ్ఞాపతు సోమ్యేతి హో వాచాధ్యాయస్ పంచదశండ సో ఈ తేడా ఎందుకు రావాలి ఫస్ట్ దాంట్లో తేడా లేదు సెకండ్ దాంట్లో తేడా లేదు థర్డ్ దాంట్లో తేడా వచ్చేసింది ఒకడేమో తిరిగి రాలేదు ఇంకా ఇంకొకడేమో పడిపోయి మళ్లీ జన్మలెత్తుతున్నాడు ఎందుకు ఈ తేడా దీనికి కారణం ఏంటి ఆ కారణాన్ని మీరు దృష్టాంతపూర్వకంగా చెప్తే మేము చాలా సంతోషిస్తాము పూజనీయ అని మళ్ళీ వీడు అడిగాడు ఇంకొకసారి అడిగాడు అంటే చాలా మటుకు అర్థమైంది ఇంకా ఫైనల్ పాయింట్ ఒకటే అర్థం కాలేదు సత్యం పత్తే అంతా తెలిసింది ఇంకా పునరావర్తతే నా అనే ఒక్క ఆ ఫలం దగ్గర మోక్షం అనే ఫలము దగ్గర అది ఒక జన్మ సందేహం ఉంది దానికి మీరు విన్న మీరు మళ్ళీ విజ్ఞాపయతం అంటే విశేషమైన జ్ఞాపయతం వివరంగా మీరు అని కోరితే తథా సోమయ్యతి హోగాచ ఆయన ఏం పోయే ఉంటాడు వీడు వీడింటి ప్రశ్న అడగడం మానేసే వరకు చెప్తూ ఉంటారు ప్రథా సోమయ్యతి హోగాచి పదిహేనో ఖండ అదహ పురుషంశే కు హస్తగృహీతమానయంతీ అపహాషీత్ేయమకార్షీ పరశుమస్మై తపతేర్వీ తనృతమాత్మానం క ృతిస అనృతేనా అంతర్ధా పరసుం తప్పహ్యసహన్య దృష్టాంతం ఫైనల్ దృష్టాంత ఉదాహర ఖండలో ఉన్నాం దీన్ని లైట్ డిటెక్టర్ టెస్ట్ అని ఇప్పుడు లైట్ డిటెక్టర్ టెస్ట్లు ఉన్నాయి కదా లైట్ డిటెక్టర్ టెస్ట్ ఏం చేస్తారు వీటిగా రెండు ఎలక్ట్రానిక్స్ పెడతారు కలక పెట్టి ప్రశ్న అడుగుతారు వాడు సమాధానం చెప్తారు నువ్వు అబద్ధం చెప్పావు అంటారు ఇంకోహు ప్రశ్న అడుగుతారు నువ్వు సత్యం చెప్పావు ఈ మధ్యన అజిత్ జోగి కొడుకు అజిత్ జోగి అని ఒక వాళ్ళు ఏ చేశారు చేస్తే ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టారు సిబిఐ వాళ్ళు ఫార్టీ క్వశ్చన్స్ అడిగారు వాడు ఫార్టీ అసత్యం చెప్పింది రికార్డ్ అని అన్నారు రికార్డ్ ఇంతవరకు ఎన్ని అసత్యాలు చెప్పిన వాడు ఎక్కడా కన్నా తగలలేదు మాకు ఏదో మామూలు ఏదో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ వాడు చెప్పేసి నిజం అవుతుంది ఆ లైడ్ చెప్పేసి టెక్స్ట్ బీప్ అనేది ఉండవు ఫ్లాష్ రెడ్ కలర్ అది క్లీన్ గా ఉంటుంది వీడు మొత్తం ఫార్టీ టూ అవసరం చెప్పండి వాడు దేవాదర్ కూడా నీవే వారు చూడండి ఎలా ఉండవు అమిత్ అజిత్ అమిత్ వైస్ ఆఫ్ డాక్ వైస్ ఆఫ్ డేటా అదే లైవ్ ఎనివే సో ఈ లైఫ్ టెక్ టెక్ట్రెస్ట్ అది చేసేవాడు టెక్నికల్లీ ప్రొఫెషనల్ పర్సన్ అయ్యి ఉండాలి బయటపడితే వాళ్ళని లైవ్ డిటెక్ టెట్రెస్ట్ అని చెప్పేసి ఒక డబ్బా వాడికి ఇచ్చేసేది చేసేదా అంటే అలాగే కాదు అది కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది కదా ఒక మెషీన్ అది ఉంటుంది లేకపోతే దాన్ని వచ్చి రిజల్ట్స్ ఎలాంటి రిజల్ట్స్ వస్తాయంటే బోగస్ రిజల్ట్స్ వస్తాయి దాంతో దాని క్రెడిబిలిటీ దెబ్బతింది సో అంచేతనే ఇప్పటికి కూడా మన దేశంలో నాకు తెలిసినంత వల్ల లైఫ్ డిటెక్టర్ టెస్ట్ ని ఎవిడెన్స్ కింద ఇంకా వీళ్ళు అంగీకరించారు ఉడికే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కానీ ఎవిడెన్స్ శాక్తం ఒక తొమ్మిది మంది పదిహేడు వందల డెబ్బై బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు అదే మనం వాళ్ళు పట్టుకుని వెళ్లాడుతున్నారు దానే మార్పులు జరుపులు ఎవిడెన్స్ అంత బోగ శాక్తదే కానీ మరొకటి లేదని లాయర్స్ చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇక ప్రూవ్ ఎనిథింగ్ విత్డెన్ దీటర్శన్ కనుక హాస్టాయి ఇప్పుడు ఆ బాలకృష్ణ కేసులో అప్పుడు ఉన్నాను నేను ఈ సమాచారం ఈ ఎవిడెన్స్ యాక్ట్ అంత బేకారీగా ఇంకొకటి లేదండి వారు ఓపెన్ గా పదికొందుకు తెలిసే విధంగా వాడు కాల్ చేసి తర్వాత తప్పించకపోయాడు ఎందుకంటే వీరు హాస్పిటల్ వీళ్ళేమో వాంగ్మూలాలు ఇచ్చారు వారే మమ్మల్ని కాల్ చేయడని వీళ్ళు వాంగ్మూలాలు ఇచ్చారు మళ్లీ వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మేమేమో వాళ్ళు ఇచ్చి ఇచ్చిన వాంగ్మూలం మాకు మేమేమో పోలీసు వాళ్ళు బలవంతంగా వాళ్ళు బలవంతంగా ఇప్పిస్తారు Marantaka ai-kingsan ke onde? Everybody knows that this is what happened. Yedda also knows. Kani evidence act tu va vidi ki rakshana. Para evidence act tu ka roju sahasana ampu ceri ksha. Only because of that, that only he came otas di. Hamta dayakara akkale nani gohan. So meire povisru vada ki meire statement is tarani, vada nani kutthedani statement is tarani. Ataravata vada, malli ki kresu vada vastan, కేసు తేవచ్చారుగా నలభై వేలు రెండు నాలుగు ఐదు వేలు ఇస్తారు వారు వచ్చేస్తారు డబ్బులు సొంత పట్టుకొచ్చేస్తారు మీ బంధువులు ఎవరో ఉంటారు కదా బాబా మరి అన్నయ్య కళ ఇలాంటి వాళ్ళు అరవై మందిని వారు వేసుకొస్తాడు వేసుకొచ్చి ఇంకా వీడిని కూర్చోబెట్టేసి వీడిని ఇంక్రీజం చేసేసి వీటికి నీరు పోసేస్తూ ఉంటారు అదే దేవుడు ఆయన మీద కేసు పెట్టకు కేసు పెట్టి ఆయన ఏదో చేశాడు పొరపాటు నీకు క్షమాపణ చెప్తున్నాడు కదా ఇంటిపై చూసుకోడి అదే నూరు పోసేసి డబ్బులు ఇచ్చేసి ప్రెషర్ పెట్టేసి మీరు రెండు నెలల తర్వాత వెళ్లి నన్ను ఏం కొట్టలేదు అని చెప్పేసి వస్తాడు లేకపోతే నేనే అనుకొచ్చాను మరి అప్పుడు అలా చెప్పేది కదరా అని తింటే అప్పుడు నేను పోలీసు ప్రెషర్ లో వాళ్ళు అడుగుతానంటా హాస్పిటల్లో ఉండి చెప్పావు కదా అంటే ఆ మొత్తం ముందు ఇంజక్షన్ వాళ్ళు అడుక్క దీన్ని ఎవిడెన్స్ విట్నెస్ టర్నింగ్ హాఫ్ స్టైల్ అని పేరు ఏదో ఆ కేసు వీగిపోతుంది సార్ ఇదంతా కూడా మహాభయం మన మన జ్యుడిషియరీ సిస్టమ్ ఈస్ నాట్ వర్కింగ్ అని మీకు అందరికీ తెలుసున్న సమాచారమే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఫంక్షన్ ఇట్ హ్యాజ్ నో ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ అండ్ ఆన్ ది గవర్నెన్స్ ఆల్సో హ్యాజ్ నో ఇంపాక్ట్ సో అంచేతనే వాళ్ళు కూడా ఎలా మాట్లాడతారంటే ఈ కోర్టులో ఒకటి అడ్డు ఉన్నాయండి వీటికి మ్యూషియన్స్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళే ఈ కోర్టు మ్యూషియన్స్ ఉండగానే మాట్లాడుతూ ఉంటాం మీద కట్టేస్తారు ఒకటి బిల్డింగ్ రోడ్డు మధ్యలో కట్టేస్తారు కట్టేస్తే అది కూల్చుదా అసలు కాదు అలాంటిది అనేది డబ్బులు పుచ్చుకుని మళ్ళీ మోసం కొడుకుంటారు ఏదో ఇంకా మరి ప్రజ ప్రజల బాధపడలేకపోతే దాన్ని కోల్చడానికనే నోటీస్ ఎవరు తయారు వీడి కోర్టుకు వెళ్ళి స్టే పట్టుకు స్టే పట్టుకు వస్తే రోజులు స్టే ఇస్తే ఈ నెల రోజుల్లో నెల రోజులు అయిన వెంటనే ఈ నెల రోజుల్లో వీడు చేసేస్తాడు దాన్ని అలా ఉన్నది కూడా కదా వెళ్ళిపోయి ఈ కూల్చాలనుకున్న ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయగలిగిస్తాడు ఎవరైనా పైగా పడుతుంది ఏవైనా వస్తారు చేసి మళ్ళీ ఆ బిల్డింగ్ అలాగే ఈ పెద్ద ఘోరమైన సమాచారం అట్ ఎవర్ లైట్ ఇక్టప్ టెస్ట్ ఇక్కడ కూడా ఈ లైట్ టెక్టప్ టెస్ట్ ని ఎవడైతే ఆపరేట్ చేస్తాడో ఎవరు పడితే వాళ్ళు ఆపరేట్ చేయరు ఒక సిద్ధ పురుషుడు ఆపరేట్ చేస్తాడు ఆయనే చేస్తాడు ఒక మహాత్ముడు చేస్తాడు సో నెలివెంట్ ఆఫ్ సూపర్ థింగ్ కూడా ఇక్కడ మనం విషయం తీసుకోవాల్సి ఆయన ఏం చేస్తాడంటే వీడు ఒకడున్నాడు ఆ మంత్రం చూడండి మీరు హే సోమ్య పురుషం హస్తగ్రహీత మానయంతి ఓ మనిషి ఉన్నాడు వాడిని చేతులు కట్టేసి తీసుకొస్తున్నారు పారిపోకుండా చేతులకి బేరీలు వేసి తీసుకొస్తున్నారండి ఎందుకని ఆ అపహార్షీత్ స్థేయమకార్షీత్ వీడు అపహరించాడు దొంగ దొంగతనం చేశాడు ఆ దొంగ సొమ్ము కూడా దొరికింది వీటి దగ్గర ఇప్పుడు కోర్టులో వీడికి శిక్ష వేయాలి శిక్ష వేయాలంటే కోర్టులో ఎలా డిసైడ్ చేస్తారు వాడు ఏమంటున్నాడో వాడు ఏమంటాడో నేను దొంగతనం చేశానని వాడికి ప్లీడ్ గిల్టీ దాన్ని ఇష్యూ ఇస్తాను వెరీంగ్ కాల్ ప్లీడింగ్ గిల్టీ సో జడ్జి అడుగుతుంది ఈ ప్రాసిక్యూటర్స్ వీళ్ళందరినీ పక్కన పెడతా వీళ్ళు సంబంధం జడ్జి డైరెక్ట్ గా అని అడుగుతాడు ఛార్జ్ మీద ఆయేమో నువ్వేమో అక్కడ ధనాన్ని అపహరించావని నీ మీద వీళ్ళు నిందని ఆరోపిస్తున్నారు how do you say anadu how do you say anadite adu tanka sir i am guilty as stated anana anante anni pleading guilty ante mandhi dannu koristaru dinni moodu rakala ga ee neeranni moodu rakala ga manam vedaginchu jaatra radinu ithal me allu matthadaru sala strict ga untaru nenu chusina ra sandarbham lante chusina akkadu jaatra radanu దీంట్లో మూడు రకాలుగా దీన్ని వివరించారు ఈ సెక్షన్ ది సెక్షన్ ది సెక్షన్ ది సో ఈ మొదటి సెక్షన్ లో ఉన్న క్రైమ్ నువ్వు చేసేవని వీళ్ళు అంటున్నారు హౌ యూసే ఐ ప్లీడ్ గిల్ పీ సార్ సెకండ్ ది మళ్లీ చదువుతాడు మొత్తం అంతా చదువుతాడు విన్నావా హౌ డూసే ఐ ప్లీడ్ గిల్ పీ సార్ అంతా అయిన తర్వాత ఇంకోసారి అడుగుతాడు సో వన్ ఫైనల్ టైమ్ ఐ మాస్కింగ్ యూ హౌ యూస్ సార్ ఐ ప్లీడ్ గిల్ పీస్ ద ప్రొసీడింగ్ సార్ ఎండ్ అయిపోయింది కేసు మీకు వాదాలు ఏమి హీరోతే డేట్ ఫర్ పనిష్మెంట్ నెల రెండు నెలల తర్వాత పనిష్మెంట్కి డేట్ పెడతారు చాలా లీనియన్స్ ఇచ్చేసి పనిష్మెంట్ ఇస్తారు చాలా తక్కువ పనిష్మెంట్ ఇస్తారు ఉన్న దాంతో తక్కువ పనిష్మెంట్ ఇస్తారు కాబట్టి ఎవరైనా తప్పు చేసి ఉంటే అది బెస్ట్ కోర్స్ కరెక్ట్ మంచిగా పనిచేసేటువంటి సిస్టమ్స్ అది మంచి కోర్స్ నేను మొన్న కూడా ఒక స్టాక్ బ్రోకర్ ఒక ఆవిడ ఉంది మార్థా మార్థా ఏదో ఉంది ఆడతారు అక్కడ మన్హాటల్లో ఆవిడ షీ క్లీటెడ్ గిల్టీ ఆవిడ ఎవరని చెప్పిందండి అవును నేను ఆ పొరపాటు చేశాను మీకు మొట్టమొదటి రోజు క్లీడ్ గింటీ చేయకపోయినా కొంత దూరం వెళ్లిన తర్వాత దేవుని దేవింగ్ గినే ఛాన్స్ నవ్వు నవ్వు క్లీడింగ్ గింటిటీ మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తారు ఇంకా జడ్జి ఛాన్స్ ఇచ్చి జడ్జి వైపు నుంచి ఇవ్వకపోతే ఈ వీడు అడగచ్చు సార్ ఐ వాంట్ క్లీడ్ గింటీ ఏదో ఇంతవరకు ఏదో అలా నిలబడ్డాను కానీ ఇప్పుడు నేను పశ్చాత్ తాపడుతున్నాను నేను తప్పు చేశాను అప్పుడు కూడా మీకు నేను ఇస్తాను అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే షీ ప్లీడెడ్ గింతి వన్ ఫైవ్ మార్నింగ్ షీ ప్లీడెడ్ గింటూ అయితే అంటే హోల్ కేస్ ఇస్ ఓవర్ ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్ పనిష్మెంట్ ఇచ్చేశారు సిక్స్ మంత్స్ పనిష్మెంట్ ఇచ్చాడు ఇన్ ఏ జైల్ ఇచ్చి ఈ పనిష్మెంట్ నువ్వు ఎప్పుడు మొదలు పెడతావని అడిగారు ఇంకా ప్లీడింగ్ గిల్చేంటే అస్ఫీలో ఉండవు ఐఎం గివింగ్ యూ టైం ఎప్పుడు మొదలు పెడతావు విత్ ఇన్ త్రీ మంత్స్ యూస్టాక్ సిక్స్ మంత్స్ జై నువ్వే నువ్వే చూస్ చేసుకో ముహూర్తం పెట్టుకుని వెళ్ళొచ్చు జైలు అంటే ఆవిడేమో సరే నేను ఎగ్జామ్ ఇచ్చేసి చెప్తానని ఆవిడేమో ముహూర్తం పెట్టుకుంది షీ షీ షోస్ టు గో ఎర్లీ త్రీ మంత్స్ లోపల ఎప్పుడో ఇప్పుడు వెళ్ళొచ్చు విత్ ఇన్ వన్ వీక్ షీ డిసైడ్ ఇస్త తొందరగా అయిపోతుంది వెంటనే సీ ఇన్ఫార్మ్ ది డేట్ నేను ఈ రోజు నుంచి నేను జైలు సిద్ధంగా ఉంటాను సరే రాత్రి పన్నెండు గంటలకు వచ్చి అరెస్ట్ చేయమంటావా ఎందుకంటే పన్నెండు గంటలకి స్టార్ట్ అవుతుంది డే అంటే అక్కర్లేదు సాయంకాలం అరెస్ట్ చేసి నేను సాయంకాలానికి వెళ్ళిపోతాను డే మటుకు నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అని ఆవిడ సాయంకాలం విమెన్స్ జైల్లో ఒకటి బాల్టీ నోట్లో ఉంది అక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ కారు డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయింది ఆ కారు పార్క్ చేసేసి జైల్లో వెళ్ళిపోయిపోతుంటే అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం వల్ల ఆవిడ వెళ్ళింది ఆవిడ శిక్ష అయిపోవచ్చు ఈ అయిపోయింది అది బెస్ట్ కోర్స్ ఎందుకంటే తనకి తెలుసు తాను తప్పు చేశానని తను తప్పు తాను అంగీకరించాడు వీడిని తీసుకొస్తున్నారు ఈరోజు రెండనం చేశాడు దొంగతనం చేస్తే వీడిని అడిగారు ఎరా నువ్వు దొంగతనం చేసినట్టుగా ఎవిడెన్స్ కనపడుతోంది చేసావా అని అడిగారు అయితే నేను చేయలేదన్నది అప్పుడు ఆ మహాత్ముడు దగ్గరికి తీసుకొచ్చారు పరశు మస్మై అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక వినప రాడ్ని నిప్పుల్లో కాలుస్తారు కాల్చి అక్కడ పెడతారు వీడేం చేయాలంటే ఆ మహాత్ముడు చేయిస్తాడు టెస్ట్ అది ఒక హిక్నోటైజ్ చేస్తాడు ఆ మహాత్ముడు వీడిని హిక్నటైజ్ చేస్తాడు this is he ah under under the skull fitness he will put a question so nuvu avadhu nuvu asatya chesa a cheri nu chesa va uh, uh, anukuntadu cheppe vidi manasu lo unna bhavana apudu vaikostundi vadu kanaka asatyam cheppalani nirdharana cheskuni he wants to stay with his uh, untruth or uh, asatyam cheppadanike va nirdharana chestunte vadu kanaka yes నేను దొంగతనం చేయలేదు అని అన్నట్లయితే ఓకే ఇది నువ్వు పట్టుకో అని ఆ వేడిగా ఉన్నటువంటి ఆయన దాడు ఉంటుంది అక్కడ దాన్ని పట్టుకోమని చెప్తాను వీడు అలా పట్టుకుని వదిలేస్తాడు అలా పట్టుకుని వదిలేదు అప్పుడు వాడి చేతిని ఎగ్జామ్ చేస్తాం వాడు కనుక అబద్ధం చెప్తున్నాడు అంటే ఆ మనస్సులో స్పీచ్ ఉంటుంది దానికి తెలుసు తనకు ఆయన నేను చేశాను తెలుసు వాడి మనస్సులో మిగతా ఐడియాస్ అన్ని కూడా హిత్నాసిస్ లో తీసేస్తాడే ఒక్క చోటకి ఫోకస్ చేసి పెడతాడు మనస్సు హిపనాలసిస్ లో ఉన్నవాడు వారికి ఇంత చుట్టూ ప్రపంచంతో వారికి సంబంధమే ఉండదు వాడు ఒక ఇష్యూతోటే ఉంటాడు వాడు అలాగే అయి ఉంటాడు అప్పుడు వాడికి తెలుసు ఏది తాను చేసేందుతనం అని తెలుసు కానీ దాన్ని కట్టిపుచ్చి అబద్దం చెప్తున్నాడు అనమాట ఆ స్పీట్ ఎప్పుడైతే వాడి మనస్సులో వచ్చిందో అది ఆ నర్వస్ సిస్టమ్ లోకి తాకి వారి చేయి అది లైఫ్ డిటెక్ అప్పుడు వెంటనే మహాత్ముడు ప్రక్లోవిస్తాడు ఈ వల్ల ఏమి అని ప్రక్కడేం చేసి ఆయన ఆయన పరసు పరసుంటే ఆయన పొరాడు పడుతుంది వెళ్ళిపోతున్నాడు ఆయన పని అయిపోయింది అప్పుడు జడ్జి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను కూడా ఎవిడెన్స్ కింద తీసుకుంటారు ఇది పరిస్థితి ఈ కేస్ సో ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే స తస్య కర్తా భవతి వాడు కనుక ఆ చోరీ చేసిన వాడే అప్పుడు వాడు ఏం చేస్తున్నాడనమాట అమృత ఆత్మానం కొరితే తనకి తెలుసు చోరీ చేశానని తనకి తెలుసున్న దాన్ని కప్పిపుచ్చి అసత్యాన్ని పలుకుతున్నాడు అంటే హీఈస్ అ స్పిటింగ్ హింసెల్ఫ్ హీస్ ట్రైంగ్ టు కవర్ హింసెల్ఫ్ విత్ విత్ అన్ ట్రూత్ అంతే కదా ఎందుకంటే తెలిసి అక్కడ అసత్యం పలుకుతున్నాడంటే అందరికంటే ముందు ఈ అసత్యం ఎవళ్ళకి వ్యాపిస్తుంది వానే వ్యాపిస్తుంది అంతేతనే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇతరులని వంచుటా అనేది ఏది లేడీస్ దృష్టిలో తనని తాను వంచుకోవడమే ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఐ ట్రైన్ టు ప్లేస్ మిశ్చీఫ్ విత్ యూ ఐ ఆమ్ ప్లేయింగ్ మిశ్చీఫ్ విత్ మై సెల్ఫ్ అని అర్థం ఎందుకంటే నా హృదయం చెప్తూ నువ్వు మిశ్చీఫ్ చేస్తున్నావు రా అని చెప్తూ ఉంటుంది దాన్ని నన్ను నేను అజ్ఞాన అనుభూతంతో ముందు కప్పేసేయాలి ఆ తర్వాతే ఎగరవాళ్ళని కప్పివేయగలంట ఎగరవాళ్ళ కళ్ళు కట్టి ముందు వీడు తన కళ్ళు తన జ్ఞాన తాను కట్టేసుకుంటాడు అనుభూతం ఆత్మానం కురితే అటువంటి అనుభూతాన్ని మనస్సులో పెట్టుకుని ఆ ద్వైధీ భావంతో తనకి తెలిసిచ్చే అబద్ధం చెప్తూ వీడు దాన్ని పట్టుకుంటాడు ఇప్పుడు అధిసంధి అనే మాట ఇక్కడ అధిసంధ అని అంటున్నారు గీతలో అభిసంధి అని అంటారు అభిసంధి అంటే మీ కమిట్మెంట్ మీరు దేన్ని గట్టిగా పట్టుకుంటారో దాన్ని అభిసంధి అంటారు ఇప్పుడు టీఆర్ఎస్ ఉందనుకోండి టిఆర్ఎస్ వాళ్ళు శిక్షణను కావాలా పోతింపల్ని కావాలంటే ఏమి మా అభిసంధి కాదు మరి ఏ ట్రాని అభిసంధి అంటే సపరేట్ తెలంగాణయే అభిసంధి అని అన్నారు అని అని మొన్న మళ్ళీ ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే అప్పుడు అభిసంధి ఏం కాదన్నావు కదా మరి మళ్లీ వీటి దగ్గర ఎందుకు వచ్చేవో అని అడుగుతున్నారు సో సో దిస్ ఇస్ హౌ అభిసంధి ఇస్ ది వర్డ్ యూజ్డ్ సో ఇప్పుడు వీడు నేను చోదీ చేయలేదు అని చెప్తున్నాడు వీడు దేని ఎందు అభిసంధిని పట్టుకున్నాడు వీడు అంటే అనురతాభిసంధ మరి తెలుస్తూ ఉంటుంది నేను చెప్పేది అసత్యం అని తెలుస్తూ ఉంటుంది ఆ సత్యాన్ని నమ్మదూపిస్తున్నాడు కనుక అనురుతాభిసంధ ఇప్పుడు వీడు అనురుపేన ఆత్మానం అంతర్ధాయ సత్యాన్ని తెలుసుకున్న ఆత్మని వీడు అనురూపంతో కట్టిపుచ్చాడు దాన్ని నొక్కి పెట్టాడు సత్యం ఆత్మకి తెలుసు కానీ ఆ అజ్ఞానం ఈ అసత్యంతో దాన్ని కట్టేశాడు కప్పేసి పరశుం తత్వం ప్రతి గృహాతి ఆ పరశుని పట్టుకోవాలి నేను పట్టుకోవాలంటే కుదరదు పైగా హిప్నాసిస్ స్మెల్ లో కూడా ఉంటుంది స్పెల్ లో కూడా ఉంటుంది ఈ హ్యాస్ టు హోల్డ్ ఒకవేళ ఏ కారణం చేతినైనా వీడు హోల్డ్ చేయకపోతే బలవంతంగా పట్టిస్తారు సో లైటి టెక్చర్ టెస్ట్ నేను ఒప్పుకోనంటే వీరిని ఊరుకుంటానేటండి కొన్ని చేతులు కట్టేసి పెట్టి చేయిస్తారు సో పరసం తప్పటి అప్పుడు ఏమవుతుందంటే చేయి చూస్తే నల్లగా కాలిపోయి ఉంటుంది ఒక ఒక స్మాల్ లేయర్ కాలిపోయి ఉంటుంది బాస్ అయితే తర్వాత ప్రూవ్ అయిపోతుంది కేసు అసహన్యతే అప్పుడు తంటారు పోతుంది అయితే పనిష్మెంట్ ఇస్తారు అసహన్యత ఇది లైఫ్ డిటెక్ట్ ప్యాక్టెస్ ఇప్పుడు ఈ ఎందుకు ఈ గతంతో మనకి ఎందుకు ఇది అంటాలంటే వీడు మరణించే ముందు వీడు అమృతాన్ని పట్టుకుని ఈశ్వరంలో కలుసుకున్నాడా సత్యాభిసంధితో కలుస్తున్నాడా అనృతాభిసంధితో కలిసినట్లయితే కలిసేది ఈశ్వరంలో అయినా దహ్యతే హన్యతే వీడు మళ్లీ పాప ఫల పుణ్యఫలం మళ్ళీ సంసారం కష్టం ఉంటారు అదే సత్యాన్ని కనుక పట్టుకుని చోరీ చేయని అనుకోండి నేనేం చోరీ చేయలేదు పట్టుకో పట్టుకుంటాడు పట్టుకుని చేయి చేస్తాడు ఏమైనా ఏమీ కాలేదు ఇపో He is free. ఫ్రీ సో పట్టుకోవడం సమానం అది కాలి ఉండడం సమానం కృష్ణకి సమాధానం చెప్పడం సమానం సూపర్ఫిషియల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ హిజ్ హార్ట్ హీజ్ సెలింగ్ ది ట్రూత్ సో చేయి కావచ్చు హీజ్ హోల్డింగ్ ఆన్ టు ఇగ్నరెన్స్ చేయి కావచ్చు అలాగే వీడు ఈశ్వరంలో కలిసిన అజ్ఞానంతో కలిస్తే మళ్ళీ వాపసు వచ్చేస్తాయి అదే ఆత్మరూపంగా తెలుసుకుని కలిస్తే ఇంత వాపసు రాదు అది దీనికి దానికి దృష్టం అంటారు లైక్ చెక్ కట్ టెస్ట్ సో భాష్యకారులు ఏమంటారు తుపా శృణు యథా సోమ్య పురుషం చౌర్యకర్మని సిహ్యమానం నిగ్రహాయ పరీక్షణాయ వాటా హస్తగృహీతం బద్ధహస్తమానయంతి రాజపురుషా అరే సోమృ సరే విను దృష్టాంతం చెప్తాను విను యథా ఎలాగంటే రాజపురుషాహ ఆనయంతి రాజపురుషులు అంటే రాజభతులు అని అర్థం అంటే పోలీసులు ఆనయంతి తీసుకొస్తున్నారు ఇవాళ ఈ రాజ ఈ అంటే నాకు ఇంటే నాకు ఆశ్చర్యంగా ఇంకా ఆశ్చర్యంగా కలుగుతుంది మరి ఆశ్చర్యం కూడా కలగకపోతే ఇవ్వడవ్వలేదు ఇవాళ మహారాష్ట్ర హోం మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ ఏమనిచ్చాయంటే ఈ బార్ల్లో డ్యాన్స్ ఏదో ఇష్యూ నడుస్తుంది చూడండి ఈ బార్ల్లో డ్యాన్స్ చేయడానికి ఆ కార్యక్రమాలు నిర్వహించేటువంటి బార్ ఓనర్స్ అందరితోటి పోలీసులు వీళ్ళు పోలీసులు వీళ్ళు లాలూచి పడి అని హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తానండి ఇప్పుడు జానారెడ్డి ఈ పోలీసులు అంతం తీసుకుంటున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఏం చేస్తాను నేను వాట డీగురికి వెళ్ళి రోటీ ఎంఎస్ఆర్ గారు అదే అన్నారు ఈ దేవాలయం దేవాలయ శాఖలో ఆఫీసర్లందరూ దంగా ఆయన విధిస్తని చెప్పాడు ఆయన దగ్గర వర్క్ చేసేవాడు నేను రిపోర్ట్ అడిగాను వాళ్ళు నాకు అసత్యం రిపోర్ట్ ఇచ్చారు ఆయన అసెంబ్లీలో చెప్పాడు అసెంబ్లీలో వాళ్ళ ప్రశ్న అడిగాడు ప్రశ్నడితే ఆ ప్రశ్నకి వీళ్ళు సమాధానం రాసిస్తే వీడికి మినిస్టర్ చదువుతాడు ఆయన అన్నాడు ఇదిగో నీ ప్రశ్న నీ ప్రశ్నను నేను ఆఫీస్కి ఇచ్చాను మినిస్ట్రీ ఆఫీస్ కి కార్యదర్శికి వాడు సమాధానం చెప్తా జవాబు చదువుతున్నాను కానీ నేను సంగతి చెప్తున్నాను నేను చెప్పబోయే సమాధానం తప్పు ఎందుకంటే వీళ్ళందరూ దొంగలు వాళ్ళ ఫిగర్స్ అన్ని కూడా అబద్దాలు చెప్పేసి రాసిచ్చారు అదే చెప్తున్నాను నేను ఇంకేం చేస్తున్నాను వాళ్ళందరూ దొంగలు అని చెప్పి ఆ సమాధానం చదివాడుగా జల సత్యమూర్తి అవి తల్లి ఎన్ఎస్ఆర్ ఈ గుడ్ మ్యాన్ అని నేను పదేళ్ల క్రితం చెప్పాను మళ్ళీ ఐదేళ్ల క్రితం చెప్పాను మూడేళ్ళకి ఎప్పుడు నేను చెప్తూనే ఉన్నా ఈజ్ అ గుడ్ మ్యాన్ క్లీన్ మ్యాన్ క్వశ్చన్ అసత్యం చెప్పడింత ఏం చేయను అసత్యం చెప్పడం పదవేలు ఉన్నా పోయినా లెక్కలేదు అని సో ఈ రాజపురుషులు అంటే వీళ్ళు అలాంటి రాజపురుషులు కాదు వీళ్ళు క్లీన్ రాజపురుషులు అది నేను చెప్పొచ్చేది పోలీసు నుంచి వీళ్ళు ఏం చేశారంటే ఒక దొంగని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు బద్ద గ్రహీతం నా హస్త గ్రహీతం అంటే బద్ద హస్తం చేతులకి బేడీలు వేసి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే నిగ్రహాయ జైల్లో పెట్టడం తీసుకొస్తున్నారు అనుకోవచ్చు కోసం వాళ్ళు అరెస్ట్ చేశారు క్రైమాఫీస్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి జైల్లో పెడతారు సో పోలీస్ కస్టడీ అనమాట లేకపోతే పరీక్షణాయవా జైల్లో పెట్టే పరీక్ష చేసి విలుపెట్ట ఎందుకు పరీక్ష చేయాలంటే శౌర్య కర్మని సందేహ్యమానం ఒక చోరీ జరిగింది ఆ చోరీ అనే కర్మని వీడు చేశాడేమో అని సందేహం అందుకోసం పరీక్ష చేయడం కోసం ఒకవేళ సందేహం ఏం ఉంది అంటే పోలీస్ కస్టడీ కోసం చేతులు బేబీలు వేసి పట్టుకొచ్చారు ఓకే తర్వాత ఆహుహు అపహార్షీ యం వాళ్ళు అంటున్నారు అపహార్షీత అని అంటున్నారు అపహార్షీత అనే వాళ్ళు అన్నమాట ఆ గ్యాప్స్ అన్ని భవిష్యత్కారులు హెల్ అప్ చేస్తారు ఏం చేశాడు అయ్యా వీడు ఆయనకి ఏం కృతవా ఎందుకు వేదిలు వేసి ఏం చేశాడు వీడు అని అడిగారు ఎవడో మ్యాజిస్ట్రేట్ గారో ఎవరో అడిగారు అడిగితే ఎవడ దగ్గరికి తీసుకొచ్చారో ఆయన అడిగారు అడిగితే వాళ్ళు చెప్తున్నారు అపహార్షీతమని యాడ్ చేస్తారు వీడు ధనాన్ని చోరీ చేస్తాడు ఎవల ధన ఈరోజు ఈ పక్కన నిలకొడున్నాడే ఈయన ధనాన్ని ఇతడు చోరీ ఇచ్చేస్తాడు అని ఆ నష్టపోయిన వాడిని కూడా తీసుకురావాలి వాడిని కూడా కేసులో పాత్ర అవుతాడు కూడా సో ఒకసారి నా వస్తువు ఏదో చోరీ అయింది చోరీ అయితే ఉండేదో చోరీ తీసుకున్నారు తస్కరాణాంపతైన మోనమ ఆ రుద్రుడు ఆ వచ్చి చోరీ తీసుకున్నాడు ఇంత పెద్ద మనం కష్టపడిపోయిన ఉంది మనం ఏమైనా పట్టుకొచ్చా ఎక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత సంపాదించిందేగా పోలే వాళ్ళు తీసుకున్నారు దీనికోసం దేశమే ఉందని ఆయన చెప్పకు అప్పుడు ఆ మిత్రుడు వచ్చి మొన్నాడు ఎవరో నువ్వు పోలీస్ కేసు పెట్టేవాడు అడిగారు పోలీస్ ఎందుకంటే మళ్ళీ మనకి మన మిత్రులు తీసుకున్నారు తీసుకునేవ్వండి అన్నాడు నువ్వు పోలీసు కేసు పెట్టకపోతే ఇప్పటికే ప్రచారం అయింది నీ దగ్గర ఉన్న సొమ్ము పోయిందని అదేదో నీ దగ్గర కోర్టులో లక్షలో ఉంటే నువ్వు అందుకోసం దాచడం కోసం ఇదేదో చేసుకున్నావని నీ మీద వాళ్ళు కేసు పెడతారు కాబట్టి బుద్ధిమంతుల్లో వెళ్ళి నువ్వే కేసు నన్ను తీసుకెళ్లేతను ఆ పోలీస్ కేసు పెట్టింది నన్ను ఒక సందేహంలో కనసాడు నేను అసలు ఈశ్వర శరణాగతి చేసేసి నోరుమూసి ఊరుకుందామని అనుకున్నా అలా చేసి ఉండాల్సిందే నన్ను నాలో ఉన్న ఒక భయాన్ని రెచ్చగొట్టి నన్ను ఏమో స్కోటర్ మీద ఎత్తించే పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళిపోయి నేను అలాగే ఒక డేజుడు కండిసంలో ఓ సంతకాన్ని పెట్టాను వాడు ఎఫ్ఐఆర్ రికార్డు చేసుకున్నాడు అయిపోయింది నేను నేను తీసుకున్నాను నేనేం ఆ తర్వాత నాయకులు పాఠం చదివి వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు ఈ ఉండే డీజీ గారికి చెప్పారు ఓ డీజీ గారు ఉండేవారు నరసింహారెడ్డి గారు ఒక ఆయన ఉండేవారు ఆయన చెప్పారు మన ఈ గారికి పోయిందండి ఆయనేం పట్టించుకోలేదు నేనేం కేసు ఇప్పించాను అంటే ఆయన వెంటనే ఫోన్ చేసి వాళ్ళ అను గుర్తుకేశాడు ఫోన్ మీద ఏమిటి చేశారు ఆయన కేసు వీళ్ళు పోలీసులు దేవంతకులు ఆయన ఫోన్ చేసిన మూడు రోజుల్లో పట్టుకున్నారు బాగున్నాయి వీళ్ళు ఏదైనా బోయిలు వెళ్ళినటువంటి పట్టుకున్న అడిగి తీసుకొచ్చాం వాడు హస్తగృహతో ఆయన ఏంటి తీసుకొచ్చారు తీసుకొస్తే వాడు తడుక్కున్న చెప్పాలి నా వ్యాధి పెడుకు వచ్చేసాడు నా దగ్గరికి తొడుక్కి వస్తే నేనేం మాట్లాడలేదు చూశాను చూసాను మాట్లాడుతున్నప్పుడు దీనికోసం మనం పక్క వాళ్ళు ఎవరిలోనూ గుర్తుపెట్టారు ఆయన పెట్టాలని గుర్తుపెట్టారు అంటే తొడుకుంటే ఉంటా వాళ్ళ అసమానం పార్టీ కొత్త కొత్త ఫ్యాషన్ గా ఏమన్నా ఏవో తిరిగిపోయిందాక తొడుపుడు అలవాటు సో గుర్తుపెడితే వాళ్ళు చెప్పారు ఆయన చెప్తే పోలీసులు రెప్పగొట్టి పత్రికొచ్చి బుద్ధి అయితే ఈ వర్గ్ ఈ చెరీతో నిలబడతారా ఏ బుద్ధివంతుడు కానీ ఏమీ నిలబడలేదు ఏం లేదు అతనికి నేను ఆ సర్టు ప్యాంక్ నేను ఇస్తున్నా కాబట్టి మీరు ఈ రెండు మటుకు మీరు ఆ చెరీ సూత్రం నుంచి మీరు ఆ రెండు వినహానికి ఏమి లే అయిపోయింది నేను అనుకున్నాను సార్ మీదొచ్చి ఎవిడెన్స్ అంతా తీసుకుని వెళ్ళిపోయాడు ఇల్లంతా ఇంట్లో చేపట్టికెళ్ళదా నేను నా మొన్న వెళ్ళాను ఏమండే నా సొమ్ము నాకు అని అడగడానికి వెళ్ళాను అడిగితే అలా ఇవ్వమని అన్నారు అదేంటే పట్టుకున్నారు మీరేం చూసుకుంటారండి నా సమాన నాకు ఇవ్వండి అంటే అలా ఇవ్వరండి దానికి అంతా ఉంటుంది మీరు వెళ్ళకండి మేము మీరు కబుర్ పెడతానన్నారు అంటే మీరు ఎప్పుడు కబురు పెడతారు నన్ను మళ్లీ రమ్మంటారా అన్న ఒక ఐదు తర్వాత అన్నారు ఆ తర్వాత మధ్యలో ఏం చేశారంటే పోలీసులు దేవకాణాలు పట్టుకున్నారని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ తీపిలించారు ఆ టీవీలో వచ్చింది మేము పట్టేసుకున్నాం దొంగని అని టీవీలో వచ్చింది ఇక్కడ ఇలా ఈ దొంగతనాలే దీంట్లో ఈ దొంగతనంలో వచ్చిన సామాన్ల నుంచి పట్టుకున్నా ఇదే కదా సరే అందుకోసం అత్తగొట్టుకున్నారేమో మళ్ళీ మొన్నాడు వెళ్ళాను కానీ నాకు సామాన్ నాకు ఇస్తారా అలా ఎవరన్నా చెప్పాను కదా మీరెందుకు వచ్చారని వీడు చికాక పడ్డాను ఆఖరికి ఒక స్టేజ్ వచ్చిందే వాడిని నన్ను కోట్టుకురమ్మని సమానం అవుతుంది సార్ అప్పుడు నేను వాడికి దండం పెట్టి వద్దు నాకు సామాన్ వద్దు అని ఒక దండం పెట్టాను మూడు సార్లు నాలుగు సార్లు తిరిగేందుకు దిసిగెత్తి మీకు మీరు అటు పెట్టి ఇస్తాను అంటే బోన్ అండి మీకు సామాన్ అట్టడైపోయినా పర్వాలేదు కోర్టుకు మాత్రం రండి అని చెప్పాడు అంటే నేనున్నాను నేను అడిగాను కోర్టుకు రాకపోతే ఏం చేస్తాను అడిగాను ఏం చేయాలి మీకు రెండో సమాన్ వస్తుంది అప్పుడు ఒదురు కాని ఫస్ట్ సామాన్కి రాకపోతే సెకండ్ సామాన్ వస్తుంది అప్పుడు ఒదురు కానీ అంటే నేనున్నాను సెకండ్ సమ్మన్కి కూడా రాను నేను అంటే మూడో సమ్మెలో మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తామండి అని అక్కడ అతను చెప్పాడు మంత్రి గారు మీకు నోటు వచ్చినట్టు మాట్లాడకండి సమ్మను వచ్చినప్పుడు రావాలి ఇట్ ఈజ్ అ రూల్ అంటే అప్పుడు దగ్గర ఎక్కడో ఈ కోర్టు హైదరాబాద్ కోర్టు మీకు ఎక్కడో ఉంటుంది ఇప్పుడు తిరుమలగిరి కోర్టు సరీర్ నగర్ ఉంటుంది సరీర్ నగర్ కోర్టు నార్కెట్ పల్లిలో ఉంటుంది నార్కెట్ నగర్ కోర్టు విజయవాడలో ఉంటుంది విజయవాడ గుంటూరు రెండు ఉంటుంది ఈ కోర్టు ఎక్కడ ఆ ఏరియాలో ఉండవు రైల్వే స్టేషన్లు లోకల్ రైల్వే స్టేషన్లు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎక్కడా ఉండవు అది దాని జూలి స్ దిక్షణ ఎవరికి తెలియదు ముర్షీదాబాద్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది దాని జ్యూలిస్ దిక్షణ లైన్ అయింది సరే సంగారెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడికి అక్కడ నేను వెళ్లాను వెళ్తే ఒక లాయర్ వచ్చాను నా దగ్గరికి మన లాయర్ వచ్చి నేను మీకు లాయర్ గా ఉంటాను నాకు అక్కర్లేదు లాయర్ ఉంటాను నాకు లాయర్ గా ఉన్నాయో అని అర్థం ఉండాలి అంటే అది కాదండి మీరు మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను వెళ్తాను మ్యాజిట్రేట్ దగ్గరికి సామాను పోగొట్టుకున్న నేను నాకు నువ్వు లాయర్ ఎవరు నా ఐదు అవసరం లేదు అంటే మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లాల్సి నేను వెళ్తాను అంటే మీరు వెళ్ళాలని కుదరదు సంబడీ హెస్ట్ రిప్రజెంటేటివ్ ఐ టోల్ ఐ తెల్ యూ ఐ డోంట్ వాంటూర లాయర్ అంటే అక్కడ మళ్ళీ ఈ పోలీస్ చేస్తారు కొంతవరకు మీకు మీ కేసు మీరు రిప్రజెంట్ లాయర్ ద్వారానే రిప్రజెంట్ చేయాలి అతనికి ఐదు వందల రూపాయలు అంటే నేను అన్నా నాకు సమాజ వేలు గేసులు పెడుతున్నారు నా రోజంతా వేస్ట్ చేశారు దేంతా నా ఉద్యోగం పాటు చే పాటు చేశారు మళ్ళీ ఐదు వందలు ఆయనకి ఇవ్వమంటారు ఎందుకు ఇవ్వాలి ఆయన ఐదు నా సామాను పోయిన వాళ్ళ కదా నేను ఎందుకు ఇవ్వాలి ఐదు ఆయనకి నా అర్థం ఉండదు ఎందుకంటే ఇది ప్రొసీజర్ అంతా ఇదిలోనే ఐ దేహంస మ్యాజిస్ట్రేట్ ఒక లేడీ వాళ్ళు ఆవిడతో నేను వాపోదామని అనుకుంటే అప్పుడు మీరు ఏమి మా దగ్గర మాట్లాడినట్టుగా అమ్మగారి దగ్గర మాట్లాడితే మీకు మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా అడిగారు తలకాయ ఊపడం తప్ప మీటింగ్ ఏం చేయాలి ఓకే ఏదో తలకాయ ఊపాను అయిపోయింది వాడు అడిగిన దానికి సమాధానం చెప్తాను కేసు డిస్మిస్ లో ఏదో చేశారు వాడు ఆ పాపం ఆ దొంగ వాడు ఉన్నాడు వాడు నా కేసు కొంచెం ప్రేమగా చూశాడు ఎందుకంటే వాడిని నేను ప్రేమగా హ్యాండిల్ చేశాను వాడు వచ్చినప్పుడు వాడు కొంత సహాయ అయిపోయింది ఏదో సామాన్లు అన్నారు ఇంకా సామాన్ల మీద ఉత్సాహం లేనే లేదు ఓటు నాకు ఇచ్చారు అది ఎదురుగా కావచ్చు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చిగా కావచ్చు What is the police? What is the judiciary system? It victimizes the victim further. What is the system? I don't know. Something is wrong there. Launtunnanakadana? Alauntunnanakadana? Alauntunnanakadana? Asana nā moghate mirnaya me karakta. He said, manav īśvara de mani kicci nāna shukha yukhāl, manav īśvekarintāl gāne. We are not supposed to fight against īśvara. We are fighting against īśvara. Why should we do that? Nā moghate mirnaya me karakta. అప్పుడు ఆ ప్రారంభం బాగలేదు ఐంజ్ రిట్ ఇట్ వాజ్ అ మిస్టేక్ టు చేంజ్ గాట్ ఎనివే ది పాయింట్ ఈజ్ సో తే చాహుహు వీడ ఈయన సొమ్ము వీడు అని చూపించాడు ఈ రాజపురుషుడు తర్వాత తే చాహు కిం అపహరణ మాత్రేణ బంధన ఇక్కడ అపహరణం అంటే వీడి దగ్గరున్న సొమ్ము వారు తీసేసుకున్నాడు అది అంటే అక్కడ అడుగుతున్నారు ఏమండి ఏమన్యాయం వీడి సొమ్ము వారి దగ్గరకు వచ్చేసినంత మాత్రాన వీడి జేబులో ఉండాల్సిన సొమ్ము వారి జేబులోకి వచ్చేసింది అంత మాత్రం చేతని జైలు పెట్టేస్తారా బేడీలు వేసేస్తారా ఎందుకంటే సపోజ్ వీడు దానం చేసేదనుకోండి అప్పుడేమవుతుంది వీడి జేబులో సొమ్ము వీడి జేబులోకి వస్తుందిగా కాబట్టి దానం చేసి లేకపోతే అది వీడు సొమ్మే కాకపోవచ్చు ఏమో హౌకెన్ యూ సే దట్ హీస్ ది కల్పరెట్ అని అని ఒక డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ అన్య దత్తేపిధనే బంధన ప్రసంగా ఒకప్పుడు ఏమైందంటే వీడు డబ్బిస్తారు ఏదో తీసుకుని డబ్బిస్తారు డబ్బిచ్చి ఆ డబ్బు సూట్ కేసు పట్టుకుని వీడు వెళ్తుంటే బస్సు ఎక్కువ కారు ఎక్కో వెళ్తుంటే నా సూట్ కేసు అపహరించేసేదంట అలా అవ్వచ్చు కాబట్టి వీడిచ్చిన సొమ్మా అవి ఉండొచ్చు వీడు వాడికి బాకీ ఉండొచ్చు వీరి సొమ్ము వాడి దగ్గరికి వచ్చినంత కారణం చేతను అసలు నిజంగా వీడు చోరీ చేసేదా లేదా వెరిఫై చేసుకోకుండా బంధించడానికి హేతు ఏమీ లేదు ఎందుకంటే ఒకప్పుడు వీడు ఇచ్చి ఉండొచ్చు కదా కాబట్టి వాడు వాడు చోరీ చేసేయడమే ప్రూవ్ చేసేది బర్దన ప్రూఫ్ ఈ దానిలో యూ హావ్ టు ప్రూవ్ దట్ హీస్ ది కల్పీట్ అని డిఫెన్స్ లాయర్ ఆర్గ్యుమెంట్ పునరాహు స్టేయమకా ఇదంతా కూడా శంకరులు ఫిలప్ చేశారు గ్యాప్ ఎందుకంటే మంత్రంలో ఏముందంటే అపహార్షిట్ స్తేజమ కార్షీట్ ఆ మధ్యలో గ్యాప్ అప్పుడు మళ్ళీ చెప్తున్నారు నో ఇదేదో వాడి ఇస్తే వీడికి కాదు ఇది వీడు అక్కడ చోర్య చేశారు చౌర్యేడు సో ధనాన్ని తీసుకున్నాడు వాడు పర్మిషన్ తో తీసుకున్నది కాదు చౌర్యం చేతనే తీసుకున్నాడు తర్వాత ఏమం వదత్సూ ఇతరో నాహం తత్కర్తే సో ఈ రాజపురుషుడు ఈ పోలీసు వాళ్ళు ఇలా చెప్పినప్పుడు ఇతర అంటే ఈ బేడుల్లో ఉన్నవాడే ఈ బంధింపబడ్డవాడు అపన్హుతే నిరాకరిస్తున్నాడు నాహం తత్కర్త నేను చోరీ చేయలేదు అని ఒకను నిరాకరిస్తున్నాడు చోరీ చేసేటనే వీడియో అంటున్నారు రాజపురుషుడు అంటున్నారు చొరీ చెయ్యి ఆ తర్వాత ధనం పోగొట్టుకున్నవాడు అంటున్నాడు చరీ చెయ్యలేదు నేను అని ఆ వ్యక్తి అంటున్నాడు ఇప్పుడు లైట్ డిటెక్టర్ టెస్ట్ అవసరం లేకపోతే అలాగంటే సందేహం లేకపోతే లైట్ డిటెక్టర్ టెస్ట్ చే ప్రతిదానికి వాడకూడదు లైట్ డిటెక్టర్ టెస్ట్ దాన్ని కూడా చాలా కాషియస్గా అన్ని టైమ్ ఇస్ రైట్ ఫర్ ఇట్ యూ షుడ్ యూస్ ఇట్ సో అప్పుడు ఆ టెస్ట్ ప్రసక్తి వస్తాం సందిహ్యమానం స్తేయమకా సో వీడు సందిహ్యమానం హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ డౌట్ వీడి విషయంలో సందేహం నిర్మాణమై ఉన్నది సో వాడిని ఉద్దేశించి నీవే స్టేయమును చేసిటివి నువ్వు చేశావు చేయలేదంటావీ నువ్వు చేసావు వీళ్ళకి సందేహం సందేహానికి సోర్స్ గా ఉన్నాడు కదా ఈ ధనాన్ని నువ్వు చోరీ చేసినావు అని అంటున్నారు వాడుతుంది సో స్తేజమ కార్షీహి అని ఉంది వాక్యం ఆ వాక్యానికి అర్థం అది అక్కడ మీకు ఇక చిన్న బిట్స్ ఉంటాయి హింట్స్ ఉంటాయి అపహార్షీత్ స్తేజమ కార్షీత్ స్తేజమ కార్షీహి వట్ ఈస్ దిస్ తీసుకొనిను చోరీ చేసను చోరీ చేసి వట్ ఈజ్ దిస్ అంటే మధ్యలో ఉండే గ్యాప్స్ని భాష్యకారులు ఫిల్ అప్ చేస్తున్నారు ఉంటాయి ఉపనిషత్తు స్టోరీలన్నీ అలాగే ఉంటాయి మనం హెలప్ చేసుకోవాలి ఇది నేను మీకు గతోపనిషత్తులో కూడా చాలా సార్లు పాయింట్అవుట్ చేశాను సో నువ్వే స్టోరీ చేశావు అని వాడు తిరస్కరించాడు వాడు తిరస్కరించకపోతే ఆ తేలిమకార్షి అనే మాటకు అర్థం ఉండదు అది అది అసందర్భం అయిపోతుంది అది వాడు తిరస్కరించి ఉండాలి కాబట్టి వాడు నేను చేయలేదు అన్నాడు కాదు నువ్వే చేశావు అని వీళ్ళు వీళ్ళు అన్నారు ఆ తరువాత శోభయత్వాత్మానమి తిరస్కరిస్తున్నాడు అపన్హువానే వీళ్ళు నువ్వే చేసావనంటే వాడు నో నేను చేయలేదని మళ్లీ సెకండ్ టైము నొక్కి చెప్తున్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నో నావు పుట్టు త్రోటిస్తే స్టార్ అస్మై పరశుం తపత దీని కొరకు ఆ పరశువును అంటే ఐరన్ రాడ్ని వేడి చేయండి అంటే ఆ మహాత్ముడు వస్తాడు అది ఐరన్ రాడ్ వేడి చేయించి ఆయన కండక్ట్ చేస్తాడు సో ఆ టెస్ట్ చేశారు రాజభటులు రికమెండ్ చేశారు రాజభటులు రికమెండ్ చేస్తే మ్యాజిస్ట్రేట్ రికమెండ్ చేస్తే అది సో దట్ వాస్ ది పొజిషన్ ఇప్పుడు వీటికి ఛాలెంజ్ ఇస్తున్నారు ఏమని ఆత్మానం శోధయతూ నువ్వు సత్యమే చెప్పానంటున్నావు కదా నీ సత్యత్వాన్ని నిరూపించుకో యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఈవెన్ నౌ హీ హ్యాజ్ అ ఛాన్స్ అది ముట్టుకునే ముందు నేనే చేశానండి అని హీ కన్ క్యూడ్ గిల్టీ టిల్ ది ఎండ్ అదర్వైజ్ స్టేట్ ఆల్చుకుని తర్వాత జైల్లో సో దట్ ఈస్ ది పొజిషన్ విల్ కంటిన్యూ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యుతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దశతో శ్రీకృష్ణార్పణ వస్తు ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపండి